ेष्ठराज श्री ब्रह्मणस्पत आन श्रण्वन्मूति से महागणाधिपत नम सदाशिवरंभा शराचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा ओं सहना सहनौधुम सह वींक తేజస్వి నాధీతమస్ మావిషావై ఓం శాంతివాధ్యాయ ప్రవచనే భాష్యం సత్యవచనం యథావ్యాఖ్యా अनुष्ठे अष्ठे वाक्यशेष सत्या सत्यमोटे सत्यवचनमोन अर्थम सो यथार्थवचनम पलकट यथाव्याख्या वृतमु सत्यमोनी रे विभाग के व्याख्यान चय ऋतम वदिष्या सत्यम वदिष्या ऋतम अटे शास्त्राध्ययन चेसी బుద్ధియందు ఇది కర్తవ్యము అని చేసుకున్న నిశ్చయం పేరు రుతము ఆ నిశ్చయాన్ని తన జీవితంలో అమలు చేయుట వాక్కాయముల ద్వారా మాటలాది మాటలాడిదైతే నోటితో మాట్లాడడం చేసేదైనట్లయితే ఇంద్రియములతో చేయుట సో ఈ విధంగా తాను నిశ్చయించుకున్నటువంటి కర్తవ్యాన్ని జీవితంలో అమలు చేయుట దాని పేరు సత్యము ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు కాబట్టి ఇక్కడ రుత సత్య పదాలకి యథావ్యాఖ్యాతమైన అర్థాన్ని మీరు తీసుకోవచ్చు లేదా సింపుల్గా సత్యము అంటే సత్యవచనము యథార్థవచనము అని అర్థం చెప్పండి సో అది మనకి ఉండాలి తర్వాత స్వాధ్యాయ ప్రవచనే ప్రతిదానికి ఆ తోకలా ఉంటూ ఉంటుంది మీరు ఏది చేసినా స్వాధ్యాయ ప్రవచనాలను విడిచిపెట్టకూడదు అని అంటే దీంట్లో ఉండే బ్యూటీ శంకర్లు కూడా పాయింట్అవుట్ చేస్తారు అది దీంట్లో ఉండే అందం ఏమంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఏదో యువనంలో ఉన్నప్పుడు చదువుకోవాలి విద్యార్థిగా ఉన్నప్పుడు చదువుకోవాలి ఇంక ఇప్పుడు ఉద్యోగం చేసుకున్నాము భార్య పిల్లలు ఉంటుండగా ఇంకా చదివి ఏమిటి అలా అంటారు పైగా ఇంట్లో వాళ్ళు కోప్పడతారు ఇదేమిటండి మీకు సిగ్గైనా ఉండాలి ఇంత వయసు వచ్చింది ఇంకా చదువుకోవడం పైగాను అని కోప్పడతారు అలా ఉండకూడదు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ సో మేము సత్యమే పలుకుతాము ఎథికల్గా బతుకుతాము అంటే మంచిదే కానీ మీరు స్వాధ్యాయ ప్రవచనాలు చేస్తారు అదే అది ఎందుకండి అంటే అలా కుదరదు అవి కూడా ఉండాలి కేవలము ఎథికల్ లైఫ్ ఉంటే చాలా స్వాధ్యాయ ప్రవచనాలు కూడా ఉండాలి లేకపోతే ఏమవుతుందో ఆత్మస్వరూపం తెలియకుండా పోతుంది కొంతమంది మేము తపస్సే చేసుకుంటాము ఇంకేం చేయము అలా కుదరదు తపస్సు స్వాధ్యాయ ప్రవచన ఇచ్చా మీరు తపస్సు అయితే చేయండి తప్పనిసరిగా చేయదగ్గది కానీ ప్రవచనాలు కూడా ఉండాలి కొంతమంది మేము అగ్నిహోత్రాలు కర్మలు చేస్తూ ఉంటామండి అంటారు చేయండి కానీ స్వాధ్యాయ ప్రవచనాలు కూడా ఉన్నాయి కొంతమంది అంటారు మాకు పిలం బిడ్డలు భార్యాభర్త వీటితో చాలా హడావిడిగా ఉన్నామంటే అవన్నీ ఉండాల్సిందే కానీ స్వాధ్యాయ ప్రవచనాలు కూడా ఉన్నాయి సో స్వాధ్యాయ ప్రవచనములు లేని జీవితము వ్యర్థము అని చాలా గట్టిగా చెప్పడం కోసం ఇక్కడ ప్రతి ఈ స్వాధ్యాయ ప్రవచ అనేది అలా తగిలిస్తూ ఉంటారు దాంట్లో ఉండే తపహాది సో తపస్సు ఉండాలి తపహ అనుష్ఠేయం తపస్సుని మనం అనుష్ఠించాలి తపస్సు అంటే కష్ట సహిష్ణుత్వము అని అర్థం ఇప్పుడు మనకి ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి అది ఇంకోహళ్ళ ద్వారా వస్తే అది దుఃఖాన్ని కలిగిస్తుంది మనమే ఏరి కోరి తెచ్చుకున్నాం అనుకోండి ఇంకా దాంట్లో దుఃఖమే ఉండదు ఇప్పుడు ఈ భోజనం పెట్టలేదనుకోండి ఇంట్లో భోజనం పెట్టలేదు వీడికి హోటళ్ళన్ని మూసేశారు సో భోజనం లేకుండా అయిపోయింది చాలా దుఃఖాన్ని పొందిస్తాడు అయ్యో ఇవాళ భోజనమే లేదు హోటల్స్ అన్నీ మూసేశారు ఇదేమిటి చాలా కష్టమైపోయింది బంధువు అది అయినప్పుడు ఏమిటి బంధువులు భోజనాలు లేకుండా అయిపోతుందని కష్టపడతారు కానీ ఏకాదశి నేను ఉపవాసం ఉంటాను అని అనుకుని వాడు ఉపవాసం ఉంటాడు అప్పుడు దాన్ని తపస్సు ఉంటాడు ఎదరవాళ్ళు నెత్తి మీద రుద్దితే దాన్ని తపస్సు అంటారు దాన్ని మనం రెసిస్ట్ చేస్తాం ఎదరవాళ్ళు మనకు కష్టాన్ని కలిగించేప్పుడు వీ రెసిస్ట్ ఇట్ కానీ మనంతటా మనమే ఏరుకోని కష్టాన్ని తెచ్చుకుంటే దానిని తపస్సు నేల మీద పడి దొల్లడం అనేది ఎప్పుడు ఎక్కడైనా వెళ్ళినా చేస్తారో అది ఎంత కష్టమైన పని కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి చుట్టూ తడిగా ఉంటుంది బురద అన్నీ దాంట్లో నేల మీద ఇలా దొల్లితో ప్రదక్షిణం చేస్తారు శరీరానికి గాయాలవుతాయి ఒళ్ళు నొప్పులు చేస్తాయి తర్వాత ట్యాబ్లెట్లు వేసుకుని నాలుగు రోజులు ఇంట్లో పడుకోవాల్సి ఉంటుంది అంత కష్టాన్ని కూడా ఏరుకోరు తెచ్చుకుని చేస్తారంటే డూ దాట్ సో ఇంకా దీన్నే ఈ తపస్సునే దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే బాగా ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోతారు ఇది పెద్ద సమస్య మన హిందూ ధర్మంలో ఈ సమస్య ఎక్కువగా కనపడుతుంది ఏదో ఒక మంచి లక్షణం ఒకటి ఉంటుంది తపస్సు కష్టాన్ని మనం సహించడం అలవాటు చేసుకోవాలి తెల్లవారుజాము లేచి చన్నీటితో స్నానం చేయటం గంగానదిలో కార్తీక మాసంలో చేస్తారు ఈ పని కార్తీక మాసం వేరే ఇప్పుడు సన్నీటితో స్నానం చేయమంటే కష్టంగా ఉంది కార్తీక మాసంలో సన్నీటి స్నానం చేయాలి సూర్యుడు ఉదయించకముందు తెల్లవారుజవం చేయాలి అందరూ పెద్ద వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను ఎరుగుతున్న ఎంతోమందిని పెద్ద వృద్ధులు స్త్రీలు పురుషులు కూడా సో కర్రతో పట్టుకుని నడిచి ఉనికిపోతూ ఉంటారు చల్లితో అయినా సరే అలాగే ఆ కాలువ దగ్గరికి వెళ్ళి ఆ శరీరాన్ని ఆ కాలువలో బయటికి తీసుకొచ్చి అమ్మయ్య కృతార్థలమైన అమ్మాయి ఏ ఏ పూట కా పూట స్నానం పెద్ద గండంగా ఉండేది ఆ కార్తీక మాసం అంతా అలాగే చేసేవారు దీని పేరే తపస్సు అంటారు దీన్ని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్తారు కొంతమంది ఎక్స్ట్రీమ్కి ఎప్పుడు తీసుకెళ్ళకూడదు సాత్వికంగా ఉండాలి తపస్సు రాజసంగానూ తామసంగానూ ఉండకూడదు ఎనీవే దీని మీద గీతలో బోలంత విచారం ఉన్నది సో తపస్సు ఆ సాత్వికమైన తపస్సు మనకు ఉండాలి కృచ్ఛరాది కృచ్ఛరము అంటే ఉపవాసం అర్థం కృచ్ఛ శ శబ్దానికి ఉపవాసం అని అర్థం కృచ్ఛ శబ్దానికి కష్టం అని కూడా అర్థం ఉన్నది కానీ ఈ ప్రకరణంలో ఉపవాసం అసలు తపస్సు అంటే అనశన ప్రధానంగా ఉంటుంది తది అశనం అంటే భోజనం చేయడం అనశనము అంటే భోజనం మానేయడం తపస్సుల్లో కల్లా కఠినమైన తపస్సు ఎక్కడికైనా భోజనం మానేయమంటే ఇబ్బంది అండి ఎన్ని పనులైనా కానీ భోజనం అనేమంటే ఇబ్బంది అంచతనే మీరు చూడండి యజ్ఞం చేసినా పూజ చేసినా ఏం చేసినా భోజన వ్యవస్థతో పాటు ఉంటుంది ఏదో పన్నెండు గంటల దాకా మీరు పాఠం చెప్పండి అభ్యంతరం లేదు తర్వాత భోజనాలుగా ఏర్పాట్లు ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఉంటుంది అలాగే పూజ కూడా ఒంటి గంట దాకా పూజ మీరు చేసుకోవచ్చు అభ్యంతరం అనలేదు కానీ తర్వాత భోజనం వ్యవస్థ ఉండాలి ఎవ్రీథింగ్ షుడ్ కంక్లూడ్ విత్ నైస్ ఫుడ్ నైస్ మీల్ సో అలా ఉంటుంది వ్యవస్థ కానీ తపస్సులో భోజనం అవాయిడ్ చేయడం దానికి ప్రాధాన్యం దాని లక్షణం అది ఎనీవే అలాంటి తపస్సు కూడా ఉండాలి జీవితంలో పూర్తిగా దాన్ని విదిలిపెట్టే కూడా చుట్టుపక్కల దానము అనే శబ్దం కనబడితే సరే సెపరేట్ అది తపస్సులో దానాన్ని ఇంక్లూడ్ చేయక్కర్లేదు కానీ చుట్టుపక్కల ఎక్కడ దానము అనే మాట కనపడకపోతే తపస్సులో దానాన్ని ఇంక్లూడ్ చేయాలి ఎందుకంటే సో తపస్సులో ఏతత్కలువ తప ఇత్యాహు ఎస్ వం దాదావి వేదంలో చెప్పారు యజుర్వేదంలో మహారాయణ ఉపనిషత్తులో చెప్పారు తపస్సు అని అంటారు దీన్ని ఎతత్కలువ తప ఇత్యాహు దీన్ని తపస్సు అని ప్రసిద్ధిగా లోకంలో ఉంటారు ఏమిటి యహ స్వం దాతి ఎవడైతే తన ధనాన్ని దానం చేస్తారు స్వం దాతి ఇతరుల ధనాన్ని దానం చేయడం కాదు తన ధనాన్ని దానం చేయాలి ఇతరుల ధనాన్ని కొంతమంది దానం చేస్తూ ఉంటారు ఎవరిదో సొమ్ము వీళ్ళ దగ్గర భద్రం చేసుకుంటే అయితే సొమ్ము ఆశతో అది కాజేసి అదాన్ని కబ్జా చేసేసి దాంట్లో వన్ పర్సెంట్ వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి ఇచ్చేస్తారు అది సరికాదు పరధనాన్ని అసలు ముట్టనేకూడదు వాళ్ళ అనుమతితోటి తీసుకోవచ్చు కానీ వాళ్ళకి తెలియకుండా పరధనాన్ని ముట్టకూడదు చాలా తప్పు కానీ కాబట్టి దానం అంటూ చేస్తే స్వం దదాతి కొంతమంది తాము చందా ఇచ్చి పక్క వాళ్ళు చేసి బలవంతం చేసి అలా ఇప్పించకూడదు తాను ఇచ్చేదితో ఇవి కూడా ఉంటుంది ఇది కూడా తపస్సు కిందే సో ఆ అర్థాన్ని కూడా మనం తీసుకోవాలి ఇక్కడ ఎందుకంటే ఈ చుట్టుపక్కల అక్కడ దానము అనే మాట లేదు ఒకవేళ దానం అనే మాట సపరేట్గా ఉందనుకోండి లైక్ యజ్ఞ దాన తపస్కర్మ నత్యాజ్యం కార్యమే వతత్ అని గీత పద్దెనిమిదో అధ్యాయంలో ఉంది అక్కడ దాన శబ్దం వేరే ఉంది కనుక తపస్సు అంటే అనాశనము ఉపవాసం ఈ ఉపవాసం చేయటం చాలా మంచిది మితభోజనము ఇది బిగ్ తపస్సు మితాహారం ఇన్ఫ్యాక్ట్ యోగశాస్త్రంలో అలా డిఫైన్ చేశారు హితమిత మేధ్యాశనం తప మనం చేసే తపస్సు ఎంతసేపు భోజనానికి సంబంధించి ఉంటుంది ప్రధానంగా సో అశనం అంటే భోజనం చేయటం ఎటువంటి భోజనము హితమిత మేధ్యాశనం తప అలాంటి భోజనం చేయాలి దీని మీద ఒక కథ కూడా ఉంది పతంజలి మహర్షి ఆయుర్వేద శాస్త్రాన్ని ఆయనే నిర్మాణం చేశాడు చరకుడు అని ఆయన పేరు యోగశాస్త్రాన్ని వ్యాకరణ శాస్త్రాన్ని ఆయుర్వేదాన్ని మూడింటినీ ఆయనే చెప్పారు సో ఆయన ఆ శిష్యులందరికీ ఆయుర్వేదాన్ని బోధించి హిమాలయాల్లో హిమాలయాల్లో హృషికేశంలో ఎక్కడో ఆశ్రమం అక్కడ బోధించి ఈ శిష్యుల్ని ఆయుర్వేదం నేర్చుకున్న ఆశ్రమంలో కూర్చుంటే ఉపయోగం ఆయుర్వేదం నేర్చుకున్న డాక్టర్ చూసిన తర్వాత ఏం చేయాలి సమాజంలోకి వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఉపకారం చేయాలి వైద్యం సో సమాజంలోకి మీరు వెళ్ళండి వెళ్ళి అక్కడ వైద్యాలభించేసి జనాలకి సుఖాన్ని కలిగించండి అని ఆయన ఒక శిష్యుడిని కలకత్తా వైపు ఒక శిష్యుడిని ఢిల్లీ వైపు ఓ శిష్యున్నేమో కాశీ ఇంకో శిష్యుణ్ణి సౌత్ ఇండియా పంపించారు నలుగురిని నాలుగు వైపులు ఆయన గొప్ప యోగి కదా యోగికి కామరూపశక్తి ఉంటుంది అలాగా అలా చెప్తారు ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని ధరించవచ్చు ఆయన యోగ యోగశక్తి సో ఆయన అసలు ఈ శిష్యులు వీళ్ళు ఆయుర్వేదం నేను బోధించింది ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో తెలుసుకుందామని ఆయన ఓ రోజు కలకత్తా వస్తాడు ఒక పక్షి రూపంలో వస్తాడు వచ్చి ఆ శిష్యుడు మీద నిలబడి ఓ ప్రశ్న వేస్తాడు కోరుక్ అని ప్రశ్న వేస్తాడు అంటే కహ అరుక్ అరుక్ అంటే రోగము లేనివాడు కహ ఎవడు ఎందుకంటే ఆయుర్వేద శాస్త్రంలో ప్రివెన్షన్కి ఇంపార్టెన్స్ ఎక్కువ క్యూర్కి ఇంపార్టెన్స్ కాదు ప్రివెన్షన్ ముందు ప్రివెన్షన్ తర్వాత క్యూర్నో శాస్త్రం యొక్క ఎంఫోసిస్ అంతా ప్రివెన్షన్ మీదే అలోపతిలో క్యూర్ మీద ఎంఫోసిస్ ఉండేది మొన్నటిదాకా ఈ మధ్యనే వాళ్ళు కూడా ప్రివెంటివ్గా ఉన్నారు అలోపతి అంటే అది ఒక పెద్ద కమర్షియల్ ఎంటర్ప్రైస్ సో ప్రివెంటివ్ చేసి పెట్టేశారు అనుకోండి ఈ హాస్పిటల్స్ థియేటర్స్ ఆపరేషన్ థియేటర్స్ ఆక్యుపెన్సీ రేట్ తగ్గిపోతుంది హోటల్స్ ఆక్యుపెన్సీ రేట్ల ఆపరేషన్ థియేటర్కి రెండు రోజులుగా ఆపరేషన్ చేస్తే అది వడే మెయింటైన్ చేస్తారు వడికి ఇప్పుడు డబ్బులు వస్తాయి అంచేది దాంట్లో అలా ఆపరేషన్స్ చేస్తూ ఉండాలి వనాష్టమణ అంచేతనే వీళ్ళు ఏం చేశారంటే సహజ సిద్ధంగా ప్రసవన లేకుండా అన్నీ సిజేరియం చేసేసారు యూనిఫార్మ్గా దాంతో ప్రతి గర్భవతి స్త్రీ షీ హస్ట్ వండర్ బోయ్యను ఆపరేషన్ అనే స్థితికి తీసుకొచ్చేసారు విచ్ ఈజ్ అబ్సొల్యూట్లీ రాంగ్ సో ఎనీ కమింగ్ టు ది పాయింట్ ఇప్పుడు నౌ దే ఆర్ లెర్నింగ్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్లో Prevention is better than cure క్యూర్ అనే ఒక ఫండమెంటల్ సూత్రాన్ని ఇప్పుడు ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎనీవే సో కహా అరుక్ అని ప్రశ్న దానికి ఆ శిష్యుడు ఏమని చెప్తాడంటే కలకత్తాలో ఉన్న శిష్యుడు నేను మకరధ్వజం అనే మందు తయారు చేశాను ఈ మందును కనుక సేవిస్తే వాడు అరుక్ అవుతాడు అని చెప్తాడు చెప్తే మహర్షి చాలా నిరుత్సాహపడి వెళ్ళిపోతారు అక్కడ ఈ మొహన్ నీకు ఆయుర్వేదం అని తెలియలేదని రోగం వస్తే మకరధ్వజం కానీ అసలు రోగం రాకుండా ఏం చేయాలని ఆయన అడుగుతున్నాడు సరే కాశీ శిష్యుడి దగ్గరికి వెళ్ళి కహా అరుక్ అడుగుతాడు అంటే ఆయన నేను వసంత కుసుమాకర రసం తయారు దీన్ని కనుక సేవిస్తే అరుక్ అయిపోతాడు కమర్షియల్ అయిపోయేటప్పుడే దట్ ఈస్ ది ఐడియా సో ఆయనకి నిరుత్సాహం కలిగి ఇంకో శిష్యుడి దగ్గరికి వెళ్ళి కహా అరుక్ అడుగుతాడు అడిగితే వాడు చెప్తాడు హితభుక్ మితభుక్ రుతభుక్ అరుక్ ఇక నువ్వు సరైన శిష్యుడు అని సంతోషిస్తాడే సో హితమును భుజించువాడు మితముగా రుతభుక్ సో న్యూట్రిషస్ ఫుడ్ షుడ్ బి టేకెన్ ఇంకే ఇంత బుక్ చే కాదు న్యూట్రిషస్గా ఉండాలి ఫుడ్ తర్వాత దాని పరిమాణం సరిగ్గా ఉండాలి అంటే హెవీ అయింది అన్న పరిస్థితి వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి ఎప్పుడైనా పెళ్లికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అతిథిగా వెళ్ళినప్పుడు కొంత హెవీ అవ్వటం సహజం దీని దీంతో ఉన్న రహస్యం ఏంటంటే అంటే ఈ రహస్యం నాకు బాగా తెలుస్తుంది మీకంటే అభివృద్ధి చెప్తున్నా రహస్యం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తక్కువ ఉండేట్లో చూసుకోవాలి మీరు రెండు కూరలు రెండు కుచ్చళ్ళు కూరపులు సూపప్పు రెండు స్వీట్లు దీని మీద మళ్ళీ ఇలా ఇలా పెట్టి పెంచేసుకుంటూ వెళ్ళిపోతే you can never have a light meal so light meal yokka rahasyam entante number of items should be less more or one sweet akkarledu asalu sweet we don't need sweet endukante rice anta sweet ayi carbohydrate anta pollen edo manaku alavatu prakaram sweet unte oka sweet so ela undali number of items takkuvaithe it will be easy to maintain a light food kabatti a food nutritious ga undali మితంగా పరిమాణము రీజనబుల్గా ఉండాలి ఊరికే హెవీ మీల్స్ చేస్తూ ఉండకూడదు తర్వాత అది ధర్మబద్ధంగా సంపాదించిన ఆహారం అవ్వాలి వృత్తా భుక్ మీరేమో ఎవరైనా లంచం తీసుకుని ఇంట్లోనేమో ఫస్ట్ క్లాస్ కిచెను మంచి వెరీ ఖరీదైనటువంటి డైనింగ్ టేబుల్ అది పెట్టి సో ఆన్ మై టేబుల్లో వండర్ఫుల్ ఫుడ్ విల్ బి సెర్వ్ అహంకారంగా చెప్పాడు అనుకోండి వాడు తన స్వా స్వాధితమైన ధనంతో చేస్తే తప్పులేదు లంచం అది తీసుకుని ఇవన్నీ పెట్టారనుకోండి మోస్ట్ మోడర్న్ కుకింగ్ రేంజీ అన్నీ కొన్నారనుకోండి లంచంతో లంచంతో కొనాలి మరి ఇంకెలా కొంటారు మామూలు జీతగాడు సో అలా చేసినట్లయితే ఆహారం మనం కూడా తినకూడదు వీ షుడ్ అవాయిడ్ ఇట్ ఎందుకంటే దాంట్లో దోషం ఉంటుంది అన్నదోషం సో ఈ విధంగా పవిత్రమైన ఆహారం అంటే యోగ్యంగా సంపాదించిన ధనంతో మనం ఆహారాన్ని ఎదరు వాళ్ళకి అపకారం చేసి ఆహారం మనం భక్షించకూడదు తర్వాత మితంగా తర్వాత న్యూట్రిషస్గా ఉండాలి దీని పేరు తపస్సు హితమిత మేధ్యాశనం తపహ అది చాలా ఇంపార్టెంట్ సో తపశ్చ సైంటిఫిక్గా ఉండాలి భోజనం మస్ట్ బి నాట్ ఓన్లీ ఆర్టిస్టిక్ బట్ ఆల్సో సైంటిఫిక్ ఆర్టిస్టిక్ అంటే రుచి ప్రజెంటేషను అందంగా ప్రజెంటేషను నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎటికెట్ టేబుల్ మేనర్స్ ఇదంతా ఆర్ట్ సైంటిఫిక్గా కూడా ఉండాలి నేను చెప్పింది గో హితమిత మేధ్యాసనం తప దట్ ఈజ్ ది సైంటిఫిక్ వే ఆఫ్ టేకింగ్ ఫుడ్ సో ఇది తపస్సు ఈ తపస్సు నా జీవితంలో ఉండాలి తపస్సు స్వాధ్యాయ ప్రవచనించే సరే అయితే ఇంక వాటి నుంచి జాగ్రత్తగా భోజనం చేస్తూ ఉన్నాం అంటే కుదరదు భోజనం చేసిన స్వాధ్యాయ ప్రవచనాలు కూడా ఉండాలి మేము ఇంక భోజనంలో వీరు చెప్పినట్టే చేస్తావు ఇంక మిగతా అవన్నీ కట్టి పెట్టేస్తాం అనకూడదు స్వాధ్యాయ ప్రవచనాల్ని మాత్రం కట్టి పెట్టకూడదు ఆ తోడు తోక స్వాధ్యాయ ప్రవచనేచ తర్వాత దమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ బాహ్యం దమ బాహ్య కరణోపశమ దమము మన యొక్క జీవితంలో దమం ఉండాలి దమ ఒకటే ఉంటే చాలా స్వాధ్యాయ ప్రవచనాలు కూడా ఉండాలి దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము ఇంద్రియములను అదుపులో నుంచుక బాహ్యేంద్రియాలు సో కన్ను చెవి ముక్కు నాలుక చర్మము వీటికి బాహ్యేంద్రియాలు అనిపారు వీటి నిగ్రహం ఉండాలి ఎవరికైతే అంతరింద్రియము అంటే మనస్సు అంతరింద్రియ నిగ్రహము ఎవడికి లేదో వాడికి దమం అవసరం అంతరింద్రియ నిగ్రహం కనుక ఉన్నట్లయితే ఇంకా మీరు దమం గురించి మీరు ఏమీ పెద్ద ప్రయత్నం చేయనక్కర్లేదు నేను మీకు దృష్టాంతం చెప్తాను మామూలుగా ఇంద్రియ నిగ్రహము అంటే మేము భోజనం దృష్టాంతం చెప్తాం ఈజీయెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ ఆల్సో ఈజీ టు అండర్స్టాండ్ దాన్ని మీరు మిగతా ఇంద్రియాలకు అప్లై చేసుకోవాలి యథోచితంగా మొత్తం అన్ని ఇంద్రియాలు లిస్ట్ కింద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు సో భోజనం విషయంలో దమము అంటే ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి ఆయన స్వీట్లు తినకూడదు అని అంటారు డయాబెటిక్కి స్వీట్లు అని కాదు అక్కడ ముఖ్యం నెంబర్ ఆఫ్ క్యాలరీస్ ఇంపార్టెంట్ స్వీట్ కూడా తినొచ్చు మీరు డయాబెటీస్ ఉంటే ఆ లడ్డు తినొచ్చు కానీ కరస్పాండింగ్గా ఆ క్యాలరీస్ ఎన్నో లెక్కేసుకుని దానికి తగ్గట్టుగా రైస్ ఏదో కష్టాత్ చేసుకోవాలి దాని యూ హ్ టు టైట్రేట్ ఆ ఇన్సులిన్ని నేను కార్బోహైడ్రేట్స్ని అలా టైట్రేషన్ చేసినట్టుగా చేసుకోవాలి దట్ ఈస్ ది స్పిరిట్ అంతే కానీ బండ సూత్రం ఏం కాదు అంటే స్వీట్లు తినకూడదు ఒక ఆయన స్వీట్లు మానేసి మామూలుగా అన్నం శుభ్రంగా కూరలు పత్రళ్ళు అల్లి వెసుగులి అవసరమైన దానికంటే అధిక పరిమాణంలో తినేసి ఏ ఎక్సర్సైజు చేయక ఆ డయాబెటీస్ని నెత్తిమీదకి తీసుకున్నారు ఆయన అలా ఉండకూడదు మళ్ళీ అదేమిటి ఆ అలా పైకి పెరిగిపోతుంది స్వీట్ మానేశాను రా అంటాడు ఆయన స్వీట్ మానేయడం కాదు కావాల్సింది అక్కడ దట్ ఈజ్ నాట్ ది ఇష్యూ సరిగ్గా అర్థం చేసుకోవాలి సో ఎనీవే ది పాయింట్ ఈజ్ డయాబెటిక్ పేషెంట్ he is not supposed వెరీ కండెన్స్డ్ క్యాలరీస్ అది సో హీ హీ షుడ్ అవాయిడ్ స్వీట్ సో దట్ హీ కెన్ హ్యావ్ ఎ నార్మల్ ఫుడ్ లేటర్ కానీ ఆయనకి స్వీట్స్ అంటే ప్రీటీ ప్రీతి అన్నది ఏముంటుందంటే ఇట్స్ ఎ మెంటల్ గ్రూవ్ దిస్ లైక్ అండ్ డిజైర్ ఆర్ లైక్ ఉంది అది ఒక మెంటల్ గ్రూవ్ మైండ్ ఆ groove లో పడిపోతుంది నాకు ఫలానా కూర అంటే ఇష్టం ఇంకంతే వాడు ఆ గ్రూవ్లోంచి ఇటు జరగడు అటు జరగడు అలా ఉండకూడదు జస్ట్ మేక్ అన్ ఎఫర్ట్ ఆ కూరను మానేసి ఇంకో కూర మీరు అలవాటు చేసుకుంటే నథింగ్ లైక్ దట్ యూ యూ షుడ్ బీ ఫ్లెక్సిబుల్ దట్ ఒక పర్టికులర్ గ్రూవ్లో ఎప్పుడూ కూర్చోకూడదు ఈ మెంటల్ గ్రూవ్స్ సో ఈ ప్రీతి అన్నది ఆ రకంగా ఉంటుంది కాబట్టి ఆయన ఏం చేయాలి నాకు స్వీట్లు అంటే ఇష్టము ఆ దృష్టి మార్చుకోవాలి కానీ ఆయన మార్చుకోడు ఆ సైకాలజీ జోన్కి వెళ్ళడం ఎప్పుడు క్లాసెస్ అటెండ్ అవడం అలాంటివి ఏం ఆయన ఏం చేస్తాడు అంటే స్వీట్ ఎదురుకుండా కనపడితే కంట్రోల్ చేసుకోలేడు తినేస్తాడు అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే టేబుల్ మీద స్వీట్ పెట్టరు ఇంట్లో స్వీటు చేసుకోరు ఇంట్లో స్వీట్ చేసుకుంటే ఈయన ఒకవేళ చేసుకున్నా ఈయనకి కనపడకుండా డబ్బాలో పెట్టి దాచిపెట్టారు దీన్ని దమ్మము అంటే ఇంద్రియ లెవెల్లో కంట్రోల్ అనమాట సపోజ్ ఆయన హీ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ మెంటల్ గ్రూవ్ స్వీట్స్ తినకూడదా దాని జీవిట్ పరమ పురుషార్థం మనం పరిశుభ్ర చేయాలి కానీ ఈ స్వీట్లు పరిశుభ్ర చేయడం ఏమిటండి ఏదో శరీరానికి ఇంత తినడం పక్కన పెట్టేయడం అంతేగాని స్వీట్స్ తినద్దని డాక్టర్ గారు చెప్పారు ఐఎమ్ స్టాపింగ్ ఇట్ ఓవర్ ఇంకా మనస్సు ఆ గ్రూవ్ నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి మీరు డబ్బా నిండా స్వీట్స్ అక్కడ పెట్టినా ఆయన దాని జోలికి కూడా వెళ్ళడం పైగా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి పంచి పెడతాడు నిజంగా ఊరికే నా దగ్గరికి వచ్చిందల్లా నేనే తినేయాలని పెట్టుకోకూడదు అంటే నవ్వు దగ్గరికి వచ్చి పెట్టచ్చు దేర్ ఈస్ ఎ జాయ్ ఇన్ షేరింగ్ సో మనస్సులో కనుక ఆ లక్షణం ఏర్పడింది అనుకోండి అతని దగ్గర ఎంత అధికమైన పదార్థాలని మీరు పెట్టినా హీ వాంట్ ఓవర్ అంటే శమము ఉందనమాట మనస్సులోనే నిగ్రహం ఉన్నవాడికి దమం గురించి మీరు చింత చేయనక్కర్లేదు దమో ఈజ్ నాట్ ఫర్ హిమ్ దమం ఎవడికంటే శమం లేని వాడికి దమం క్షమం వీక్గా ఉన్నవాడికి కూడా దమం అవసరం సో ఇనీషియల్ స్టేజెస్లో దమాన్ని ప్రాక్టీస్ చేసుకుని క్షమం బాగా స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా దమాన్ని గురించి ఏమీ బెంగపెట్టుకోనక్కర్లేదు క్లాస్కి రావడం బాగా అలవాటైందనుకోండి మీకు మనసుకి అది ఫిక్స్ అయిపోయింది అనుకోండి శ్రవణం అన్న రుచి లభించిందనుకోండి ఇంకప్పుడు మీరు ప్రతిసారి అదో పని కట్టుకుని కాళ్ళు ఈడ్చుకుంటూ క్లాసుకి రానక్కర్లేదు స్పాంటేనియస్గా వచ్చేస్తారు దాని పేరు శమం అలా కాకుండా క్లాసుకు వెళ్ళాలనుంది కానీ మానేయాలని మళ్ళీ మానేస్తేలాగా మళ్ళీ వెళ్ళాలి కానీ వెళ్ళొద్దాం అని అలా వచ్చేదనుకోండి దాని పేరు దమం లేకపోతే ఇంకోటి వచ్చి ఫలవంతంగా తీసుకురావటం దాని పేరు దమం ఎనివే సో ఇంద్రియాల లెవెల్లో ఉండేటువంటి అదుపు దమము మనస్సు లెవెల్లో ఉండే అదుపు శమ రెండు కూడా యథోచితంగా అవసరమైన పాళ్ళలో ప్రతి జీవితంలో కొంత ఇది కొంత అది కూడా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఏమీ ఉండదు క్షమానికి ధమం కూడా జోడు చేసుకోవాలి పోయినానికి ముందు కూర్చుంటే ఒక్కపిసరు ఓవర్ హీటింగ్ లక్షణమే ఉంటుంది క్షమ ఉన్నా కూడా దెర్ ఫర్ షుడ్ బి కాషస్ అట్ ది లెవెల్ ఆఫ్ దమం ఆల్సో ఇన్ ఏరియాస్ ఆల్సో భోగాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి విషయాన్ విషవత్ త్యజాన్ అంటారు ఈ భోగములను పాయిజన్ పాయిజన్ లాగా వాటిని పక్కన పెట్టాలి పాయిజన్ కూడా తక్కువ మొత్తంలో తీసుకోవడంలో తప్పు లేదు కాఫీ తాగినట్టుగా బట్ దాన్ని స్మాల్ క్వాంటిటీస్లో వన్ హ్యాస్ టు హ్యావ్ ఇట్ వన్ షుడ్ నాట్ ఓవర్ స్టెప్ సో దాని పేరే శమదమములు తర్వాత సో శమ అందాము శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే భాష్యం శరణోపశమ అది దీన్ని ఇంకా విస్తారంగా కూడా shamaha శమ అంటే శాంతి హేనర్థం the సైలెన్స్ ఆఫ్ ది మైండ్ క్షమ అది చాలా గొప్ప లక్షణం సైలెన్స్ ఆఫ్ ది మైండ్ మనం కేర్ఫుల్గా దాన్ని అభ్యాసం చేస్తే కానీ లభించదు ఫస్ట్గా ముందుగా సైలెన్స్ ఆఫ్ ది మైండ్కి ఉండే విలువని గుర్తించాలి యూ హ్ టు డిస్కవర్ ఎ వాల్యూ ఏమిటి సో మైండ్ ఎప్పుడు హైపర్ యాక్టివ్గా ఉంటే ఏవేవో థాట్స్ ఫీలింగ్స్ ఈ లైక్స్ డిస్ లైక్స్ అలాగ వచ్చేస్తూనే ఉంటాయి మైండ్స్ ఏ లో ఏ ఆలోచన వస్తే దాని మీదే మనకి ప్రేమ పుట్టేసి దాని వెనక్కలు పరిగెత్తేస్తో దాని తోటి అయిపోతూ ఉంటూ ఉంటాం మనం అలా ఉండకూడదు దట్ ఈజ్ నాట్ ది వే మైండ్లో ఒక సైలెన్స్ని మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది మంత్రజపం చేయటం ఓంకార ధ్యానము శ్రవణం చేయటం శ్రవణం చేసినట్లయితే సాంసారికములైన ఆలోచనలన్నీ కూడా మీకు వన్ అండ్ హాఫ్ అవర్స్ అసలు మైండ్లో ప్రవేశించనే ప్రవేశించాం తుప్పు వదిలినట్టు అయిపోతుంది సారి వస్త్రాన్ని మీరు వస్త్రాన్ని నీళ్లలో ఇలా ముంచి ఇలా తీసేశారనుకోండి శుచి అవ్వదు వస్త్రాన్ని శుచి చేసే ఉపాయం ఏమిటంటే నేళ్లలో నానబెట్టాలి అంటే కొంతసేపు ఓ నిమిషాలు ఇరవై నిమిషాలు అలాగ సోక్ చేయాలి బై సోకింగ్ దై ఇంప్యూరిటీస్ విల్ బీ గోయింగ్ అదే అదేవిధంగా శ్రవణంలో మనస్సు సోక్ చేసినట్టుగా మీకు శ్రవణం చేస్తూ ఉంటే మనస్సులో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ పోతాయి ఒక పిసరు వైరాగ్యం ఫోన్లే ప్రతిదానికి దెబ్బలాటం దెబ్బలాడతాం కానీ లడ్డం టేకిట్లే అనేటువంటి ఒక ఒక గుడ్ విల్ డెవలప్ అవుతుంది అలా సోక్ చేస్తూ ఉండాలి మనస్సును సో అలాగా శ్రవణంలో సోక్ చేసినటువంటి మనస్సులో సైలెంట్ కమ్ముని నిర్మాణం చాలా గొప్ప వాల్యూ శంతఃకరణ ఒక శమ తర్వాత అగ్నజెష్ట స్వాధ్యాయ ప్రవచనే అగ్నులను మనం కలిగి ఉండాలి జీవితంలో జీవితంలో అగ్నులను కలిగి ఉండాలి అంటే అగ్ని అగ్నిపెట్టిన జేబులో పెట్టుకుని తిరగాలని కాదు అగ్నులను ఆధారము చేయవలేము అంటే అగ్నిహోత్ర ఆ అగ్ని కార్యాన్ని చేస్తూ ఉండాలి అంటే ఏంటి ఇంట్లో హవన కార్యాన్ని చేస్తూ ఇప్పుడు ఆధునిక కాలంలో అంటే ఆధునిక కాలం అంటే నా అభిప్రాయం వైదిక కాలం నుంచి మనం కొద్దిగా ట్రాన్స్ఫార్మ్ అయి ఉన్నాం కదా ఈ కాలంలో అగ్ని స్థానంలో పూజ దేవ వచ్చింది కాబట్టి అంచేతనే మీరు దేవపూజ ప్రారంభించేప్పుడు దీపం వెలిగించి ప్రారంభిస్తారు దీపం వెలిగించకుండా అసలు ఏ పూజ లేదు ఎందుకని వై దీపం దీపం పదహారు ఉపచారాల్లో ఒక ఉపచారం అయినప్పుడు ముందే ఊరికి ముందే దీపం పెట్టి తర్వాత ఎందుకు చేయాలి అంటే అగ్నిహోత్రం స్థానంలో వచ్చిందండి ఈ పూజ మీరు అగ్నిని ఆరాధించే పరిస్థితి లేదు కనుక ఆ సిస్టమ్ నుంచి మనం డీవి దూరం ఉన్నాం గనుక స్టిల్ ఆ విలువని పోగొట్టుకోకుండా ఉండటం కోసం దీపం పెట్టి పూజ చేయలేదు ఇప్పటికీ తమిళనాడు ప్రాంతంలో దీప పూజ అని ఒకటి ఉంది దీపం పెడతారు ఆ దీపానికే పూజ చేస్తారు రాముడు మీరు రాముడు అన్నదే కృష్ణుడు అన్నదే దీపం పెట్టి దీప దేవత ఏ స్నానం సమర్ప ఏమంటే పక్కన వేస్తాం దట్ వెసేలాగా దానికి వేస్తాం అంచేతనే ఇక్కడ తయారయ్యే దీపాలు కుందీలు షేప్లెస్గా ఉంటాయి ఏదో యూటిలిటీ సిస్టమ్లాగా ఉంటాయి ఎందుకంటే దాని పర్పస్ ఊరికే దీపం పెట్టడం ఎందుకంటే విగ్రహం వేరే ఉంది కనుక వేరేస్ తమిళిక్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ వేరేస్ మనకి ఊరికే చిన్న ఇలా షేప్ లాగా ఉంటే చాలా కొద్దిగా నూనె వేస్తే సరిపడి ఇట్లా సో దీపాన్ని థియోసాఫికల్స్ వస్తున్నాయి వాళ్ళు దీపాన్ని వెలిగించి భాగంగా దీపానికి దీపం సమర్పయామి మళ్ళీ దీపం ఉంటుంది కదా ఇంకో చిన్న దీపాన్ని వెలిగించి దానికి హారతిచ్చి ఈ చిన్న దీపాన్ని ఆ పెద్ద దీపంలో కలిపేస్తారు దానికి జీవుణ్ణి ఈశ్వరునిలో విలీనం చేయటం వల్ల దానికి వ్యాఖ్యానం కూడా చెప్తారు చాలా బాగుంది చూడండి సో ఆ విధంగా అగ్నిని మనం కలిగి ఉండాలి ఇంట్లో అన్నం వండేవాళ్ళు అంటే ఎలక్ట్రిక్ హీటరు లేకపోతే అలాంటి వాటిలో ఇలాంటి వర్కౌట్ కాదు మామూలుగా మంటతోటి అన్నం వండేవాళ్ళు పూర్వం వాళ్ళు ఏం చేసేవారు బియ్యం కడిగి దాంట్లో నీళ్లు వరగబెట్టి చేసి వారు ఇప్పటికీ అలాగే చేస్తూ ఉండుంటారు సో మంట పెట్టి నీళ్లు మరుగుతుండగా నీళ్లు వేడెక్కిన తర్వాత బాగా మరుగుతుండగానో ఈ బియ్యం పోస్తారు ఈ తడిపి తడిసిన బియ్యం పోసే ముందు ఓ కొద్దిగా బియ్యం తీసి అగ్నిహోత్రుడికి వేసి ఆ తర్వాత వస్తారు అది అగ్నిహోత్రుడికి అప్పుడే హవనం చేసేసుకున్నారు మనం పూజ అయిపోయింది అంతకంటే గొప్ప పూజ ఏమి ఉండదు అండి ఒక్కసారి చేస్తారు అదే పూజ ఇంకా వేరే పూజలో ఒక ఏమక్కర్లేదు అదే తపస్సు సో ఆ అగ్నిని మన జీవితంలో కలిగి ఉండాలి మామూలుగా గృహస్థులైతే ఏదైనా సందర్భంలో అగ్నిహోత్రం హవనము అనే ప్రక్రియ అని ఒకదాన్ని అలవాటు చేసుకుంటే మంచిది ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్ అగ్నియశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ మేము అగ్నిహోత్రం రెగ్యులర్గా చేస్తున్నాం కదా అని స్వాధ్యాయ ప్రవచనాలు వదిలిపెట్టకూడదు ఇది ఎప్పుడూ వదిలిపెట్టద్దు ఇదిలాగా ఉంటుంది తర్వాత అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే భాష్యం అగ్నిహోత్రం చోతవ్యం అంటే అగ్నయహాన్ని బహువచనం ఎందుకు చెప్పారంటే మూడు అగ్నులు ఉన్నాయి అగ్నిహో ఈ అగ్నులను అనుష్ఠాన అగ్ని ఆధానము అంటారు ఆధానము అంటే ఎస్టాబ్లిషింగ్ అని అర్థం ఈ అగ్నులను గృహంలో ఎస్టాబ్లిష్ చేసి అగ్ని కార్యాన్ని చేసేటువంటి వైదికులు మూడు అగ్నులను ఆధానం చేస్తారు మూడింటికి వేరే పేర్లు కూడా ఉన్నాయి ఒకటి గార్హపత్య అగ్ని అంటారు రెండోది అన్వాహార్యపచనము ఆరు దక్షిణాగ్ని అని ఇంకొకదాన్ని అంటారు మూడోది ఏదో ఇంకో పేరుదో సో ఈ మూడు అగ్నులు ఉంటాయి ఈ ఈ అగ్నులతోటి వాళ్ళు మొత్తం జీవితాన్ని అంతనే కూడా అగ్నులతోటే గడుపుతారు ఆఖరికి ఆ సోమయాజి మరణించినప్పుడు ఈ అగ్నులతోటే దేహానికి దహనకార్యం కూడా చేస్తారు సో అది అది మనసులో పెట్టుకుని అగ్నయహాన్ని ఓకే అది ఒక వ్యవస్థ ఒకవేళ మీరు ఆ విధంగా కాకపోయినా అగ్నిహోత్రంచే హోతవ్యం అగ్నిహోత్రము అనే ఒక వైదిక కర్మ అగ్నిహోత్ర కర్మ నిన్న మొన్న చెప్పినట్టు ఉన్నాను నేను సో ఉదయం రెండు ఆహుతులు సాయంకాలం రెండు ఆహుతులు ఇచ్చేటువంటి కర్మ ఒకటి ఉన్నది దానికి అగ్నిహోత్రము అని పేరు ఎంతవరకు మనిషి జీవించి ఉంటాడో అంతవరకు అగ్నిహోత్రం చేయవలసింది అని శాస్త్రం చెప్తోంది యావజ్జీవం అగ్నిహోత్రంకి హోతి అని వైదిక కర్మలు సో అటువంటి అగ్నిహోత్రము అనే కర్మని తప్పకుండా ఆ హోమాన్ని మనం చేయాల్సి ఉంటుంది అగ్నిహోత్రం హోతవ్యం స్వాధ్యాయం ప్రవచనీయ ఆధునిక కాలంలో అయితే అగ్నిహోత్రము అగ్నయ వీటి స్థానంలో పూజ దేవ పూజ బట్ అట్ ది దట్ రిలవెన్స్ ఆఫ్ అగ్ని షుడ్ నాట్ బి ఫర్కాటన్ దీపం పెట్టుకున్నాము వంట వండేపుడు అగ్నిహోత్రుడికి ఏదైనా ఆఫర్ చేయటం సందర్భం ఉంటే మీరు గ్యాస్ పొయ్యిలో వేస్తే ఆ ట్యూబ్ అంతా మూసుకుపోయి అలా అవ్వకూడదు మళ్ళీ సందర్భం ఉండేవి రీజనబుల్గా అది దానికి కొంతమంది గ్యాస్ పొయ్యిలో నీళ్లు పోసి కడిగేస్తారు అని చెప్పి ఆ ట్యూబ్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి ఇంకా రాత్రి ఇంకా మళ్ళీ వెలిగిద్దామంటే వెలగదు అలా ఉండకూడదు సో సైంటిఫిక్గా చేయాలి ఏ ఎనీవే తర్వాత అతిథయశ్చస్వాధ్యాయ ప్రవచనే చ భాం అతిథయ పూజ్యా అది అతిథిని అతిథిని పూజించాలి చాలా ఇంపార్టెంట్ సో మన వైదిక సంస్కారంలో అతిథి పూజకి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడేది ఇంటికి వచ్చిన పరమేశ్వరునితో సమానమే అతిథి దేవోభవ అని మనం కూడా అంటున్నాం సరే మీరు కఠోపనిషత్తు చదివిన విద్యార్థులు నేను మీకు వేరే చెప్పాలా వైశ్వానర ప్రవిశతి ప్రవిశతి అతిథి బ్రాహ్మణోగృహాన్ని సో ఆ అగ్నిహోత్రుడే అతిథి రూపంగా వస్తాడు అగ్నిహోత్రుడు అంటే ఈశ్వరుడు అనర్థం అతిథి రూపంగా వస్తాడు అని భావన చేసి అతిథిని మర్యాద చేయాలి మనకు ఎవరి మీద కోపం ఉందనుకోండి ఆ వ్యక్తిని రోడ్డు మీద కనపడినప్పుడైనా తిట్టచ్చు లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి తిట్టచ్చు మన ఇంటికి వచ్చినప్పుడు తిట్టకూడదు అదూ రూలు కొంతమంది ఈ రూల్ని వైలేట్ చేస్తారు చాలా పెద్ద అధర్మాన్ని చేస్తున్నాము తాము అనే సత్యాన్ని గ్రహించరు ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ పరుషంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే వాడు అతిథి వాడికి మంచినోళ్ళలో కాఫీయో ఇచ్చి మీతో మాట్లాడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయో ఇస్తారు నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను తర్వాత ఏమో దొరికినప్పుడు మీరు దులిపేయండి పట్టుకుని ఏం పర్వాలేదు కానీ ఇంటికి మాత్రం డోంట్ టాక్ ఎనీ హర్ట్ హర్టింగ్ ఎందుకంటే అతిథి అతిథి అయినప్పుడు కనుక ఈ ధర్మాన్ని చాలా కాన్షియస్గా మనం గుర్తిరిగి పాటించటం చాలా అవసరం అతిథయష్ట పూజ్యా అతిథి ధర్మాన్ని గురించి నేను ఎంత చెప్పినా ఎంతైనా చెప్పచ్చు ఓ సెమినార్ కండక్ట్ చేస్తే ఓ రెండు మూడు లెక్చర్స్ ఇవ్వచ్చు అతిథి ధర్మాన్ని గురించి అంత ఇంపార్టెన్స్ అతిథి అంటే మామూలుగా అత అనే ధాతువు నుంచి వచ్చింది అంటే వచ్చేవాడు వన్ హూ అరైవ్స్ ఈజ్ అతిథి కొంతమంది ఎలా చెప్తారంటే నవిద్యతే తిథి హీ ఎస్య సహాయం అంటే తిథి ఏమీ లేకుండా అంటే అపాయింట్మెంట్ లేకుండా వచ్చినవాడు ముందు అపాయింట్మెంట్ లేకుండా వస్తారు ఈ అపాయింట్మెంట్ లేకుండా రావడం అన్నది భారతదేశంలో ఉంది వేరే అదర్ కంట్రీస్లో లేదు నాకు ఆ సంగతి తెలియదు నేను నేర్చుకున్నాను ఒక కూడా అనుకున్నాను మనం భారతదేశంలో వెళ్ళి తలుపుని తగటకతో కొడితే తలుపు తీస్తారా ఏమంటే బాగున్నారా వెళ్తే రూపం రమ్మంటాం దరాలగ మనం uintptr కవాల అనుకుంటానే అలా ఉన్నది you are not supposed to go you have to take appointment tanko suppose ah uh, తండ్రి కొడుకు దగ్గరికి వెళ్ళాలనుకుంటానే appointment చేసుకుంటా టెలిఫోన్ చేసి నేను ఒక గంటలో బావ అనుకుంటాను అంటే no dad you may come after 2 hours anta so then you go after 2 hours <laughs> it is something like that without appointment you cannot go tarvata 4 gantlaki vastanu cheppi 4 to 4 velalar anukondi ఆ కార్లో ఇటో ఒకటో ఒకటో తిరిగి నాలుగు అయిన తర్వాత వెళ్దాం ఒళ్ళు పావు గంట ముందు వెళ్తే ఏమి రాదు అంటే టైం కాలేదు కదా మనం అతిథులం కదండి వాళ్ళకి టైం ఏమిటంటే నథింగ్ డూఇ్ దెర్ ఈస్ నో అతిథి బిజినెస్ గేయర్ యు టైం ఎట్ ఫోర్ అండ్ సో యూ అరైవ్ ఎట్ ఫోర్ సో అంత స్ట్రిక్ట్ గా ఉంటారు దిస్ ఈజ్ సంథింగ్ వెరీ అన్యూషువల్ బట్ భారతదేశంలో మీరు అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ తలుపు కొట్టినా తలుపు తీసి మనస్సులో ఏమనుకున్నా పైకి మాత్రం అది అయి చేయండి అని అంటారు ఏమిటి అర్ధరాత్రి పూట వచ్చేది ఏమిటని అనుకుంటారు ఏదో రైలు ఇప్పుడే వచ్చింది కాబోలు పొన్ల వచ్చి భోజనం చేశారా అని అడుగుతారు ఇందు కాళ్ళు కట్టుకోని మంచి నిలు పూర్వం అలా ఉండేది ఇప్పుడు మానేశారు అనుకోండి అట్లాగే మోరల్ మోర్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు అతిథి మర్యాద అన్నది మానేస్తారు యూ లాస్ట్ ఇట్స్ వాల్యూ బట్ వీ షుడ్ గెయిన్ ఇట్ వీ షుడ్ హ్యావ్ ఇట్ ఇన్ అవర్ లైఫ్ అతిథయ స్వాధ్యాయ ప్రవచనే తర్వాత మానుషంచ స్వాధ్యాయ ప్రవచనే భాష్యం మానుషమితిక సంవ్యవహార మానుషము అంటే లౌకికమైన వ్యవహారమంతా కూడా చక్కటి వ్యవహారం సంవ్యవహార అంటే సమ్యగ్యవహార లోకవ్యవహారము అంటే వరల్డ్ ఇంటరాక్షన్ కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి వరల్డ్ ఇంటరాక్షన్ అని చెప్పేసి స్మగ్లింగు అది చేయడం కాదు సో ధర్మబద్ధమైనటువంటి వరల్డ్ ఇంటరాక్షన్ ఎంత ఉంటే మీరు చేసుకోవచ్చు ఉపనిషత్తు యొక్క విశాలమైన హృదయం కలిగి చూడండి కేవలము సన్యాసులకు మాత్రమే ఉపనిషత్తు కాదు అన్ని ఆశ్రమాల వారికి సో మ్యారేజ్ చేసుకోవచ్చు పిల్లల్ని కనవచ్చు కనొచ్చు కాదు కనాలి సం ధనాన్ని సంపాదించాలి సంపాదించవచ్చు సంపాదించాలి ఎవడైనా ధనాన్ని సంపాదించడం అనవసరం ఉండని వైరాగ్యం లాంటి మాట అది కాదు వైరాగ్యం అంశం ఎవడైనా ధనాన్ని సంపాదించవద్దు అదంతా ధనం అంతా అనవసరం ఆ ధనం అంతా మాకు మాకు ఇచ్చేసేయండి మీ దగ్గర ఉంటే మీకు చాలా బరువు అయిపోతుంది అది అది మాకు ఇచ్చేసారనుకోండి మరి మీకు బరువు కాదా అంటే మేము తపస్సంపన్నులం మేము ఆ బరువుని మేము మరిస్తాం అని ఇలాగా దట్ ఈజ్ నాట్ కరెక్ట్ ధనాన్ని చక్కగా సంపాదించుకోవాలి అవసరమైనటువంటి ధనాన్ని సంపాదించుకోవాలి గృహ గృహాన్ని నిర్వహించడానికి కావాల్సిన ధనాన్ని సంపాదించాలి అవసరమైన ఇంకా కొంత ఎక్కువగా సంపాదించిన కూడా నష్టమైనది ఎందుకంటే అదంతా కూడా న్యాచురల్ కోర్సులో అయ్యేదే అది సహజంగా డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది ఆ డెస్టినీ ఫుల్ఫిల్ అవ్వాలి మనం రెసిస్ట్ చేయకుండా అద అది నడుస్తూ ఉంటుంది చదువుకుంటారు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం చేస్తూ ఉంటారు ఎవరో పిల్లనిస్తారు తర్వాత సంతానానికి అంటారు ఏదో కొంతకాలం అద్దెంపలో నానా బాధపడి ఇంక అద్దెద్దులే స్వంతలు కొనుక్కున్నామని ఏదో ఫ్లాట్ కొనుక్కుంటారు తర్వాత మళ్ళీ పిల్లలకి వివాహం చేస్తారు మనవాళ్ళు మనోరాళ్ళు వస్తారు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఎవ్రీథింగ్ షుడ్ గో దిస్ ఈజ్ హౌ ద డెస్టినీ ఈజ్ ఫుల్ఫిలింగ్ ఒక డెస్టినీ తోటి మనం వచ్చాము ఆ డెస్టినీ ఫుల్ఫిల్ అవ్వాలి మనం రెసిస్ట్ చేయకూడదు వై యూ షుడ్ రెసిస్ట్ సో ఎవ్రీథింగ్ షుడ్ గో ఆన్ దాని పేరే లౌకిక సంవ్యవహార వన్ హ్యాస్ టు గో త్రూ ఇట్ అండ్ హీ హ్యాస్ టు ఫేస్ ది టాస్క్స్ యాజ్ దే కమ్ బిఫోర్ ఇవో కొన్ని బాధ్యతలు ముందుకొస్తూ ఉంటాయి అవి ఎప్పుడు ముందుకొస్తే అప్పుడు వాటిని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒకప్పుడేమవుతుంది ఇంట్లో వాళ్ళకి ఏదో అనారోగ్యం చేస్తుంది అనారోగ్యం చేస్తే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి చాలా పెయిన్ఫుల్ ఎక్సర్సైజ్ వాళ్ళకి ఇబ్బందే వాళ్ళ అనారోగ్యంతో వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకంటే ఎక్కువ ఇబ్బంది వీలు పడతారు బట్ ఇట్ ఈజ్ ఎ టాస్క్ అండ్ వీ షుడ్ డూ ఇట్ చికాకుపడో కోపం తెచ్చుకునో అలా చేయకూడదు సహనాన్ని అద్భుతమైన సహనాన్ని సంపాదించుకుని చక్కగా చేయాలి అటెంటివ్గా చేయాలి ఏ పని ఏ టాస్క్ కుటుంబ వ్యవహారం లౌకిక వ్యవహారం ఎలా నడుపుకోవాలి అని నేను చెప్తున్నా పూజలు ఎలా చేయాలి అవేం చెప్పట్లేదు నేను లౌకిక వ్యవహారం మానుషం సో ఏ పని చేసినా అటెంటివ్గా తరోగా చేయాలి చపాతి తయారు చేశారనుకోండి ఏదో టీవీ కిచెన్లో ఓ చిన్న టీవీ అలా గోడమించి వేలాడుతూ ఉంటుంది ఓ చిన్న హుక్కుకి అలాంటి టీవీకి చూస్తూ అక్కడ ఏదో పాట వస్తూ ఉంటుంది పాట మూడు నిమిషాలు ఉంటుంది మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ఏదో ఉంటుంది ఈ లోపల ఈ చపాతీ ఓవైపు నల్లగా అయిపోయింది అలా చేయకూడదు అటెంటివ్గా చేయాలి పేపర్ చదువుతూ అన్నం వండుతూ ఉండడము అలా చేయకూడదు సో ఎంతో అటెంటివ్గా ఉండాలి తరువుగా ఉండాలి ఏ పని చేసినా కూడా ప్రతి పని అట బట్టలు ఉతికితే తరోగా ఉండాలి పాఠం చెప్తే కూడా తరువాటేయాలి దాన్ని కూడా సగం సగం హాఫ్ హార్టెడ్గా చేయకూడదు ఏ టాస్క్ చేసినా కూడా అటెంటివ్ అంటున్నారు చిన్న విషయాల్లో అటెన్షన్ ఉండాలి పెద్ద విషయాల్లో అటెన్షన్ ఒక కాఫీ తాగి గ్లాసు కడుగుతున్నారనుకోండి శుభ్రంగా కడిగేయాలి కడగక్కర్లేదు ఎవరో కడుగుతారంటే సరే పక్కన పెట్టేసి కడగాలి మాత్రం తరోగా కడిగేయటం అంత చిన్న విషయంలో కూడా పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి లక్షల రూపాయలకు సంబంధించిన విషయాలు ఉంటాయి అవి కూడా థర్వా అటెంటివ్ అండ్ థరో దట్ ఈస్ ది సీక్రెట్ ఆ విధంగా లౌకిక మనం నిర్వర్తించాలి తర్వాత లౌకిక వ్యవహారం సంవ్యవహార అంటారు శంకరుడు సంవ్యవహారం సమ్యక్ వ్యవహారం లోక ఉపనిషత్తు పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి ఇంకక్కడి నుంచే ధర్మం అధర్మం అన్నీ కలిపి కల కలిపి కొట్టేస్తూ సమ్యక్ వ్యవహారం ఉండాలి సమయక్ వ్యవహారం అంటే ఎలాగనమాట జనరల్ యాటిట్యూడ్ ప్రేమభరితమై ఉండాలి ఇంట్లో కొంతమంది జనరల్ యాటిట్యూడ్ యాంగర్ తోటి ఉంటుంది లేకపోతే మిమ్మల్ని అందరినీ నేనే పోషిస్తున్నాను అన్నట్టుగాను లేకపోతే నేను హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీని మీరందరూ నన్ను సేవ చేయడానికే ఉన్నారన్నట్టుగాను మేల్ షేవనిజం మేల్ షేవనిజం కలిపితే కొన్ని ఇంకొకటి వాట్ ఎవరి ఇటు జనరల్గా ఉండేది ఏదో నేను చెప్పాను మిగతా ఆపోజిట్ కూడా అకేషనల్గా ఉండవచ్చు కానీ తక్కువ ఎనీవే సో దనరల్ ఎటిట్యూడ్ షుడ్ బి ఆఫ్ ఎఫెక్షన్ అంటే డిటాచ్మెంట్ కొంత ఉండాలి డిటాచ్మెంట్కి ప్రేమకి సంబంధం ఏం లేదు ఎఫెక్షనేట్ డిటాచ్మెంట్ అంటూ ఉంటుంది ప్రేమ నిండిన వైరాగ్యం కొంతమంది వైరాగ్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఆ మీరెవాళ్ళు నా దరిదాపులకు రాను నేను ఇప్పటి నుంచి ఇంకా వైరాగ్యంగా ఉంటున్నాను నాకు ఎవడో కనపడద్దు కనపడితే చికాకు పడిపోవడం వైరాగ్యం ఏ మేము విరక్తులం ఎత్తులం మా దగ్గరికి వచ్చి మీరు ఈ వేషాలు వేస్తున్నారు ఈ కబుర్లు ఏవి అక్కడి నుంచి వెళ్ళిపోండి అది అలా కాదు ఇట్ ఈస్ నాట్ వైరాగ్యం ఎఫెక్షనేట్ డిటాచ్మెంట్ వైరాగ్యం వీడి వాడు వైరక్తుడనే సంగతి ఎదరోలకి తెలియదు మనం చెప్పుకోకూడదు ఎదరోళకది వాళ్ళకి దేవిలు సెన్స్ ఇట్ అలా ఉండాల్సి ఉంటుంది డిటాచ్మెంట్ ఫర్ మీ నాట్ ఫర్ అదర్స్ Others, when I have to uh, deal with అదర్స్ ఇటీస్ ఎఫెక్షన్ ఇట్ కమ్స్ టు మై సెల్ఫ్ ఇట్ ఈస్ డిటాచ్మెంట్ ఎఫెక్షన్ ఎట్ డిటాచ్మెంట్ అది సరైనటువంటి సంవ్యవహారము అనే పదానికి అర్థం అలాగే అనార్మస్ గుడ్ విల్ goodwill. విల్ ఎంత గుడ్ విల్ ఉండాలంటే హృదయం నుంచి ఫ్లో అవుతూ ఉండాలి గుడ్ విల్ అది ఎవళ్ళు దగ్గరికి వస్తే ఒక కుక్క మన దారి గడ్డ వచ్చింది అనుకోండి యూ డ్ హ్యావ్ గుడ్ విల్ టు వర్డ్స్ ఇట్ ఒక పిల్లి మనకి ఎదులోకి వచ్చింది అనుకోండి యూ షుడ్ హ్యావ్ గుడ్ విల్ పాకుతున్నాయి అనుకోండి ఏ జీవల పాకుతున్నాయి జీవల మందు వాటిని ఎత్తి మీద పోసేయండి అని సరే జమల మందు వేసుకోవచ్చు తప్పట్లేదు బట్ యూ షుడ్ హ్యావ్ గుడ్ విల్ ఆల్సో పోలేదో తిరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా వాటిని పంపిస్తే సరిపడుతుంది తప్పనిసరి అయితే జీవన మందు వేసుకోవచ్చు సో గుడ్ విల్ షుడ్ బి ది గైడింగ్ ప్రిన్సిపల్ కొంతమంది పని చేసి వాళ్ళు ఉంటారు వాళ్ళు సరిగ్గా పనిచేయరు స్టిల్ వీ హ్యావ్ గుడ్ విల్ టు వర్డ్స్ దర్వాత మనం వాళ్ళకి చేసే సర్వీస్ ఏదైనా ఉంటే యూ నీడ్ నాట్ విత్ జస్ట్ బికాజ్ they are not uh, sincere we need not to be like that manasalla panchestunda are that fellow is not sincere towards me why should i be sincere towards him annattu ga panchestunda manas athi sadhakam lakshanam kadu an almost good way la uppungi potho undali good way that is some your lokavyahara long dalende swarthapoorthanga undakoddu lokavyahara so ayane anyway, <laughs> సో ఇలాగా తర్వాత మనం ఏదైనా సేవ చేసామనుకోండి ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ రిటర్న్ ఉండకూడదు స్వామి వివేకానంద ఏమంటారంటే గృహస్థాశ్రమ ధన్య ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా గృహస్థాశ్రమం ఉంటే ఓహో వాడు మోక్షాన్ని పొందిస్తాయి సన్యాసం అక్కర్లేదు ఏమక్కలేదు స్వాధ్యాయ ప్రవచనే చ మానుషంచవచనే చ తర్వాత ప్రజా స్వాధ్యాయ ప్రవచనే భాష్యకారులు ఇంకో పదం అన్నారు చూడండి తచ్చ యథాప్రాప్తం అనుష్ఠేయం అది చూసే నేను ఇంగ్లీష్లో చెప్పాను యు హవ్ టు ఫేస్ ది టాస్క్స్ యాజ్ అండ్ వన్ దే కమ్ బిఫోర్ యూన్ సో దాన్ని చూసి నేను చదవడం మర్చిపోయి ఇంగ్లీష్లో చెప్పాను సో యథాప్రాప్తం అనుష్ఠేయం మనం పని కట్టుకుని నెత్తిమీద పనులు పెట్టుకోకూడదు సింపుల్గా ఉండే ప్రయత్నం చేయాలి కానీ వచ్చిన వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా అనుష్ఠించాలి యథాప్రాప్తం అనుష్ఠేయం ఎన్ని డిఫికల్ట్ టాస్క్స్ ఏవైతే వస్తాయో వాటిని సహనంతో ప్రేమతో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎఫెక్షన్ అండ్ డిటాచ్మెంట్తో ఎన్ ఆల్మోస్ట్ గుడ్ సో ఇటువంటి భావనతోటి వాటిని అనుష్ఠించాలి తర్వాత ప్రజాశ్చోత్పాద్యా ప్రజాచస్వాధ్యాయ ప్రవచనేత ఇప్పుడు మనం చదువుకుందుకు అడ్డొస్తుందేమో సంతానం కంటే అని సంతానం కన్నా सताना कन प्रजाच उपाध्याय सो भार्याभर्तल विवाह पिल पिलो वाल जीवता गड़पतर तरवा प्रजनश्च स्वाध्याय प्रवचने प्रजन प्रजनन रतौ भार्गमन అప్పుడు భార్య ఎప్పుడైనా పిక్నిక్కో లేకపోతే విహారానికో వెళ్ళాలని అంటారు అనుకోండి సినిమాకో లేకపోతే వన్ వీక్ ఊటీ వెళ్ళొద్దాం సమ్మర్లో అని అంటే మేమేమో పాఠం చదువుకోవాలి జపం చేసుకోవాలి తపస్సు చూసుకోవాలి అలా అనుకోండి ప్రజనష్ట స్వాధ్యాయ ప్రవచన ఇచ్చా మీ ఉండాలి అటు ప్రజన వాళ్ళతో కలిసి భార్య అయితే భర్తతో భర్త అయితే కొంతమంది భార్యలు మేము పూజలు చేసుకోవాలి శనివారం నాడు సినిమాకి వెళ్దామంటే ఈవేళ వెంకటేశ్వర స్వామి సినిమాలు ఇది మాట్లాడకండి సరే పోనీ ఆదివారం నాడు వెళ్దామంటే ఈవేళ సూర్యుడి ఉపవాసన మీరేం మాట్లాడారు అలాగే ప్రతిదానికి అలా చెప్పకూడదు పూజలు ఇవి ఉంటూనే ఉంటాయి ఉపవాసాలు ఉంటాయి భర్త ఎప్పుడైనా విహారానికి రమ్మన్నప్పుడు సరదాగా విహారానికి వెళ్ళి అలాగే